ధారలో అన్ని ధారలో ఒకటే ఈ ధారలో పడి సుఖం దుఃఖంతో వస్తూ ఉంటాయి వస్తున్నప్పుడు రెండింటి సమత్వ బుద్ధి యుక్త సన్ సమంగా స్వీకరిస్తాడు స్వధర్మం ఇలా జీవిస్తాడు వాడికి ఏ ఫలం వస్తుంది ఇప్పుడు ఇంకా కామ్యకర్మ కామ్యకర్మ వల్ల వచ్చి ఫలం అనే లేదుగా వాడికి లభించే మహాఫలము ఏదో చెప్తా విను అని మొదలుపెట్టాడు ఈ శ్లోకం భాష్యం బుద్ధియుక్త కర్మని సమత్వ విషయ బుద్ధియుక్త బుద్ధియుక్త బుద్ధియుక్త ఏ తత్పురుష సమాసం ఉండదు తృతీయ తత్పురుషండి బుద్ధితో కూడినవాడు ఎటువంటి బుద్ధి అంటే కర్మని సమత్వ విషయ బుద్ధ్యా కర్మయందు సమత్వము దానికి సంబంధించిన బుద్ధి కర్మయందు సమత్వం అంటే ఏమిటి కామ్యకర్మలో సమత్వం కుదరదు నేను ఈ కర్మని చేస్తాను దీని ఫలం నాకు వచ్చినా రాకపోయినా పర్వాలేదు అంటే అది కామ్యకర్మ అలా చేస్తానండి నేను పుత్రకామ్యేష్ఠి చేస్తాను నాకు సంతానం కలిగినా కరకపోయినా పర్వాలేదు అలా ఉంటుందా ఎక్కడైనా అలా ఉండదు పుత్రకామేష్టి పుత్ర సంతానం నాకు కావాలి అన్నప్పుడే ఆ కర్మని చేయాలి నిజానికి మీకు ఆ కర్మ ఫలం మీద అపేక్ష లేకపోతే మీరు ఆ కర్మ చేయక్కర్లేదు చేయక్కర్లేదు కాదు చేసి యోగ్యత కూడా మీకు ఉండదు యోగ్యత ఉండదు ఎందుకంటే అక్కడ మీమాంసలో ఏమని చెప్తారంటే ఆ కామనున్నవాడికి ఆ యోగ్యత ఉంటుంది స్వర్గాన్ని వేళ వెటకారం చేసేవాడికి స్వర్గం కోసం చేసి కర్మను చేసే అధికారం ఉండదు వీళ్ళు స్వర్గాన్ని వెటకారం చేస్తాడు స్వర్గానికి వేళ ఏం చేస్తారు ఆ ఇంద్రుడు వచ్చినప్పుడు లేచినకపోతే ఆయన నీ మీద కోప పడతాడు నువ్వు చికాకు పడతావు ఆ ఇబ్బంది పడతావు నీ నెయిబరు నీకంటే మంచి పొజిషన్లో ఉంటే నొక్కబడతావు పూర్వశ డాన్స్ చూస్తావు ఆ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడే అయిపోయిందా అని మళ్ళీ బెంగపెట్టుకుంటావు ఇది ఎందుకు వచ్చింది దిక్కుమాల స్వర్గం అని ఇలా వీడి వెటకారం చేస్తున్నాడు అనుకోండి వీడికి జ్యోతి జ్యోతిష్టమైన స్వర్గ కామో ఆ విధికి వీడికి అర్హత ఉండదు అర్హతే పోతుంది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 అలా లేదని ఎందుకు అనుకుంటున్నారు అభే అది పొరపాటు ఉంది మాకు అని నేను అన్నా ఇంక ఇప్పుడు నాకు కర్మ ఎందుకండి కనుక సో డేర్ ఫోర్ కామ్యకర్మలు అన్నీ జారిపోతాయి ఇంక మిగలవు అప్పుడు ఇంకా ఇది ఈ కర్మ ఉంటుంది నిత్య కర్మానుష్ఠానం ఉంటుంది సుఖ దుఃఖాలు వస్తూ ఆ సుఖ సమత్వ బుద్ధి ఉంటుంది వీడిలా బతుకుతాడు ఇప్పుడు వీడి చేసే కర్మకి పుణ్యము పాపము అనేటువంటి ప్రసక్తే ఉండదు వీడు ఆ పుణ్య పాపముల ఆ పరిధి నుండి ఆ ద్వంద్వం నుండి పైకి వెళ్ళిపోతాడు జహాతీ పరిత్యజతి అంటే విడిచిపెట్టేస్తాడు ఇహా అస్మిన్లోకే ఇక్కడే బతికుండగానే విడిచిపెట్టేస్తాడు మరణించిన తర్వాత విడిచిపెట్టడం కాదు లేదంటే విడిచిపెడితే బతికుండగానే విడిచిపెట్టాలి మరణించిన తర్వాత విడిచిపెట్టడం కుదరదు ఇది పట్టుకుని ఈ మూట పట్టుకుని వెళ్ళవే ఉంటుంది కానీ జ్ఞానం వస్తే బతుకుండగానే రావాలి చచ్చిపోయిన తర్వాత ఇంకా జ్ఞానం దాదు మళ్ళీ వెనక్కి వచ్చి పాఠం చెప్పుకుంటేనే మళ్ళీ జ్ఞానం వస్తుంది ఇప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళేడు అనుకోండి బ్రహ్మలోకం నుంచి మోక్షం పొందాలంటే ఎలా ఏండి అడిగారు అంటే మళ్ళీ తత్వమసి మహావాక్య శ్రవణం చేయాలి అని చెప్పారు మరి అంత కావాలేదో ఇక్కడే బ్రహ్మలోకాన్ని చేరటం తేలిక బ్రహ్మ బ్రహ్మజ్ఞానం పొందటం తేలిక అని అడిగితే బ్రహ్మలోకాన్ని చేరడమే కష్టం బ్రహ్మజ్ఞానం పొందటమే తేలిక ఎందుకంటే బ్రహ్మలోకాన్ని పొందాలంటే అశ్వమేథయాగం చేయాలి అశ్వధ బ్రాహ్మణం బృహదారి బ్రహ్మలో ఉంది వ్రతరాహోడు చదువు అని మీకు తెలుస్తుంది అశ్వమధయాగం చేయాలి మీరు అలా కాకుండా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే ఏ యాగము చేయక్కర్లా ఉపమశ్రీ మహావాక్యాన్ని అనుసంధానం చేసి తెలుసుకుంటే సర్పం ఎనీవే ఒకప్పుడు దానికంటే ఇదే కష్టం అవ్వచ్చు దాల్ డిపెండ్స్ వివక్ష అని పట్టుకుంది ఆహా కాబట్టి ఇహా అస్మిన్ తర్వాత ఉభే సుకృత దుష్కృతేణ్యపా పుణ్యపాపములు రెండింటికే అతీతంగా వెళ్ళిపోతాం ఇప్పుడు ఒకడు ఉంటాడు వీడు ఏం చేస్తాడంటే పుణ్యాన్ని లెక్కేసుకుంటూ ఉంటాడు పాపం పాపం అలా ఆ కౌంట్ వేసుకుంటూ ఉంటాడు సో పుష్కరాలు వచ్చాయనుకోండి పుష్కరాలు వస్తే పరిగెత్తికి వెళ్ళి స్నానం చేసి వస్తాడు ఎందుకంటే పుణ్య పాపాలు లెక్క వేసుకుంటూ ఉంటాడు అయితే మహాత్ముడు కూడా వెళ్ళి స్నానం చేసొస్తాడు ఎందుకు స్నానం చేస్తాడంటే ఒక స్పంటేనియస్గా దాని ఏం ప్రేమ చేత ఆ ఈశ్వరుని యొక్క ప్రకట రూపమేగా జలములు అంటే అప్పులు అంటే అది ఈశ్వరుడేగా ఆ మహిమని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ వెళ్ళి స్నానం చేసి వస్తాడు అంతేగాని పాపాలు కడిగేసుకుని పుణ్యాన్ని మూటగట్టుకోవాలి అనే ధోరణ ఉండదు కాబట్టి ఆ ఫ్రీడంలో వచ్చేసేయాలి మనిషి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ఆత్మస్వరూపం మాట కాకపోయినా కనీసం కర్మయోగ బుద్ధి చేతను ఆ ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఈ పుణ్య పాపములు రెండింటికి అతీతంగా వెళ్ళిపోతాడు అంటే అర్థం పుణ్యం చేసినప్పుడు పుణ్యం పాపం చేసినప్పుడు పాపం చేస్తాడని కాదు పాపం ఎన్నడూ చేయడు శశి పనేదో పవిత్రమైన పనే చేస్తాడు కానీ నేను ఈ పుణ్యం ఈ మంచి పని చేశానో నాకు ఈ ఫలం రావాలి అని ఉండదు కొంతమంది దానాలు చేస్తారు ఎలా చేస్తారు దానం ఏమని చెప్తారంటే చచ్చిపోయినప్పుడు వైతరణి నది ఉంటుంది అది సూయేజ్ కెనాల్ అనమాట మామూలుగా ఇక్కడ మనకి మూసి అక్కడ మొలక్పేట వెళ్ళే దారిలో మూసీ ఉంది చూడండి అలాగే యమద లోకానికి వెళ్ళి దారిలో లేకపోతే స్వర్గానికి వెళ్ళి దారిలో అటువంటి మూసీ కెనాల్ ఒకటి ఉంటుంది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 కాబట్టి వీడు చచ్చిపోయిన తర్వాత వీడి తరఫున వీడు కోరుకో కూతురు ఎవరో చేస్తారు ఎవరో నన్ను అడిగారు మన ఆయన గారు లాస్ట్ డేస్లో ఉన్నారండి డెత్ బిడ్డ మీద ఉన్నారండి ఏం చేయమంటారని అడిగారు ఆయన్ని గోదానం చేయమని అని చెప్పాను అదేదో మేము ఆయన చచ్చిపోయిన తర్వాత చేస్తాం అదే పొరపాటు చచ్చిపోయిన తర్వాత ఇంకో గోవుని దానం చేయొచ్చు బతికుండగా చేయండి అలా కాదండి మాకు ఈ పుణ్యపాపములకు అతీతంగా మేము ఉన్నాము నో ప్రాబ్లం నో ప్రాబ్లం అప్పుడు అటువంటి వాడు ఆ వైతరణీనది దాటడం కోసం గోదానము అనే ధోరణిలో ఉండడు వాడెలా ఉంటాడంటే అరే స్వాపర కశ్యస్విత్ ధనం అంతా ఈశ్వరుడి ధనమేగా అనేటువంటి ఇంకో విలక్షణమైన స్థితిలో ఉంటాడు వాడు ఉన్నదంతా త్యాగం చేస్తాడు గోదానం గోవుని త్యాగం చేయడమేంటి పావలా దానం చేయడం ఏంటంటే పరసే దానం చేస్తాడు కాబట్టి సో ఉభయ సుకృత దుష్కృతే జహాతి చాలా ఉన్నతమైన స్థితి ఆ పుణ్యపాపములు ఆ పంజ్యా నుంచి పైకెళ్ళిపోతాడని అభిప్రాయం సరే తస్మా కాదు కాదు ఉభయ సుకృత దుష్కృతే పుణ్యపాతే ఓకే సత్వశుద్ధి జ్ఞాన ప్రాప్తి ద్వారేనా పుణ్యపాపములు రెండింటికే అతీతంగా వెళ్ళిపోతాడంటే ఎలాగా ఇప్పుడు వీడు ఆత్మజ్ఞానం అవునా కదా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 ఎక్కేశాడు ఆత్మజ్ఞాన చేత పుణ్యపాపాలకు అతీతంగా వెళ్ళిపోతాడు ఎక్కుతున్నాడు ఇంకా ఎక్కేస్తాడు ఎక్కేసి పుణ్యపాపాలకు అతీతంగా వెళ్ళిపోతాడు ఇంకా అసలు వెనక్కి పడిపోవడం అనే ప్రసక్తే లేదు కనుక సత్వశుద్ధి జ్ఞానము ఆ వరసలో పొంది వీడు ఆ పుణ్యపాపములకు అతీతంగా వెళ్ళిపోతాడు తస్మాత్ సమత్వ బుద్ధి యోగాయా ఘటస్వ కాబట్టి తస్మాత్ యోగాయ యుజ్యస్వ ఈ సమత్వ బుద్ధి యోగమున్నదే ఈ కర్మయోగము దానే సమత్వ బుద్ధి యోగము ఇది చాలా అద్భుతంగా ఉంది ఇది సో సాధకుడి స్థాయిలో కూడా వాడిని పునీతున్ని చేసేస్తుంది సాధ్యావస్థకి చేర్చేస్తుంది చాలా అద్భుతంగా ఉంది కాబట్టి నీకు తప్పనిసరిగా ఈ సమత్వ బుద్ధి కొరకు సమత్వ బుద్ధి అంటే ఎవరో తెలుసునండి చేసి కర్మతో స్వధర్మమే అవుతుంది అంటే నిత్యకర్మ కామ్యకర్మలో పరిత్యాగము లభించేటువంటి సుఖ దుఃఖములను సమచిత్తంతో స్వీకరించుట ఫలతృష్ణ లేకుండా కర్మలను చేసుకుంటూ పోవుట ఈశ్వరాపణ బుద్ధితో చాలా తేలికండి ఫలతృష్ణ ఆ ఫలానికి కర్మ మహాభారం అది చాలా కష్టపడిపోతూ ఉంటాడు మనిషి వాళ్ళు హోనం చేసేసుకుంటూ ఉంటాడు ఆ ఫలతృష్ణ లేనివాడు వాడు కులాసగా విలాసంగా తిరిగి వస్తూ ఉంటాడు హాయిగా వాడు చేయాల్సిన కర్మలు ఏవో కొద్దిగా ఉంటాయి అవి చేసి పారేస్తాయి ఈశ్వరార్పణం వస్తూ అనేస్తాడు అని నీళ్లు వదిలిపెట్టేస్తాడు అక్కడతో ఆకడం వీడు నీళ్లు వదిలిపెడతాడే కానీ ఏదీ విధులు ఊరికే నీళ్లు వదిలిపెడతాడే కానీ కూర్చిపీ నహి చూడతా హాయి ఎన్ని వదిలిపెట్టడం అసలు విదిలిపెట్టి పనే లేదు వీడు ఏదీ వదిలిపెట్టడం చచ్చిపోయినప్పుడు అవే వీడిని వదిలిపెట్టే అవతలకి పోతాయి అని భర్తృహరి అంటాడో చోట భర్తృహరి అంటాడు నువ్వు వదిలిపెట్టేరా నువ్వు వాటిని వదిలిపెడితే నీకు సుఖం అవి నిన్ను వదిలిపెట్టినప్పుడు నీకు అంతా దుఃఖమే ఇంతే ధైరా అని చెప్తాను నువ్వు వాటిని వదిలిపెట్టడం అంటే వైరాగ్యం అవి నిన్ను వీధిపెట్టడం అంటే చచ్చిపోవడం కాబట్టి నువ్వు చచ్చిపోవడమో లేకపోతే చోరలు పట్టుకెళ్ళిపోవడమో లేకపోతే ట్యాక్సీ పీపుల్ పట్టుకెళ్ళిపోవడమో ఏదో ఒకటి ఒక ఆయన దగ్గర లక్షలు ఉన్నాయి ఈ పది లక్షలు ప్రభుత్వం వాళ్ళకి తెలియకుండా దానం దాచడం అలాగా దాన్ని ఏం మహాభాగ్యం ఉండేది పది లక్షలు మీరు ఏ చక్కగా దాన ధర్మాలు చేసేయండి చేసేసి చేతులుబడి కూర్చోండి హాయిగా ఇంకా అంతకంటే దాచడం వేరే ఉండదు అది గొప్ప దాచడం అది దాన్ని పోగేసి కూర్చుంటే ఏమవుతుంది లేకపోతే ట్యాక్స్ కట్టేయండి పది లక్షలు తీసుకెళ్ళి ఐదు లక్షలు వాటి ట్యాక్స్ కట్టేసి మిగిలిన ఐదు లక్షలతో హాయిగా మహారాజులో ఉండండి మీకు ఫైనాన్స్ మినిస్టర్ కూడా వచ్చి మీకు సలాలు కొట్టిపోతాడు అవుతడి ఇందులో ఏం చేస్తాడు లోభం వల్ల మనిషి కష్టాల్లో పడతాడు కానీ ఎనీవే సో సత్వశుద్ధి జ్ఞానప్రాప్తి ద్వారేనా కాబట్టి నువ్వేం చేస్తావంటే సమత్వ బుద్ధి యోగము యుజ్యస్వ అంటే ఘటస్వ అంటే ముందుకే అడుగువేయుము దాన్ని సాధించటం కోసం కృషి చేయుము యోగోహీ కర్మసు కౌశలం అది హీ అంటే ఎందువలన అనగా యోగ కర్మసు కౌశలం యోగం అంటే ఏమిటనుకుంటున్నావు అది అది కర్మలయందుండే నేర్పు దానికి యోగము పేరు ఏమిటండి నేర్పు అంటే చెప్తున్నారు అసలు కర్మలయందు అంటే ఏం కర్మలవి అన్ని కర్మలు కట్టగట్టి కాదండి స్వధర్మాక్షేషు కర్మసు या वर्तम से या सिद्ध्यसिध्यो समुद्दि ईश्वरातस्तया तकशल कुशल भाव कुशलुअे नेर्परी नेर्परियो भाव नेपरीधन ఈ నేర్పు అనే మాట ఆ కుశలాకి తెలుగు సంస్కృతం అలా ఫిట్ అవుతుంది అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి ఆ నేర్పరి అంటే వాడు కుశలుడు వాడు తెలివైన వాడు అపకారం చేసేడని వాణ్ణి తిట్టి తిట్టి పోసి వాడిని మీద రాళ్ళు వేస్తే వాడు నేర్పరి కాదు అపకారం చేసిన వాడికి దూరంగా ఉంటే వాడు నేర్పరి కాదు మరి అసలైన నేర్పరి ఎవడంటే ఈ అపకారం చేసిన వాడిని ఇంటికి పిలుచుకొచ్చి వాడికి సత్కారం చేసి పాదప్రక్షాళన అధికం చేసి వాడికి పెద్ద ఉపకారం చేసి పంపించడం అది నేర్పు మరి అది ఎలా నేర్పు చాలా వివేకంతో కూడిన సమాచారం అంత తేలిక కాదు సో వీడు చేసి కర్మలో ఒక గొప్ప నేర్పు సో అదే చెప్తున్నారు ఎలాగంటే చూడండి కర్మసు కౌశలం కర్మసు కర్మలయందు కర్మలయందు అంటే కర్మలయందు ఉన్నాడు కర్మలయందు ఉండడం అంటే ఏంటండి కర్మలు చేస్తున్నాడు ఏ కర్మలు చేస్తాడు కా కామ్యకర్మలు చేస్తాడా పోనీ పాపకర్మలు చేస్తాడా పాపకర్మలు చేసేవాడికి ఈ ప్రసంగం ఉంటుందా ఉండదు నిషిద్ధ కర్మలు చేసేప్పుడు ఈ టాపిక్ ఉండదు పరగడబోతాయి ప్రాయశ్చిత్త కర్మలు చేసేప్పుడు ఉంటుందా ఉండదు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 అలాగంటే ప్రతిరోజు ఉండి డ్యూటీకి వెళ్ళడం జీతం తీసుకుంటున్నందుకు సేవ చేయటం ఇంట్లోనేమో ఉన్న వాళ్ళకి స సర్వీస్ చేయటం వాళ్ళ కొంత వాళ్ళ యొక్క పోషణ పోషణ ఇచ్చేది వాళ్ళ ఓవరాల్ సెక్యూరిటీ అంతని కూడా పరిరక్షించటం తర్వాత నైమిత్తికమంటే ఏటో తెలుసిన తల్లిదండ్రులు బతికున్నప్పుడు సేవ చేయటం చచ్చిపోయిన తర్వాత తర్నం పెట్టడం మనం ఏం చేస్తారంటే బతికుండగా ఏ సేవ చేయడం అసలు మొహంకేసి చూడరు చచ్చిపోయిన తర్వాత వచ్చి శ్మశానానికి తయారవుతారు ఎవడైనా చచ్చి ఎవడైనా బతుకున్నాడనుకోండి రోగంతో అనారోగ్యంతో రోగంతో కష్టపడుతున్నాడు అనుకోండి అటు కేసి మీరు గమనించరా తర్వాత ఒకవేళ ధనంతో ఇబ్బంది డబ్బు ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి అటు కేసి వెళ్ళరు వెళ్తే డబ్బు అడుగుతాడేమో అటుకేసి వెళ్ళరు చచ్చిపోయినప్పుడు ఆ ప్రొసెషన్లో జాయిన్ అవుతారు ఆ శ్మశానంలోకి వెళ్ళిన తర్వాత అంత దేవుడు అంటారు ఎందుకు ఈ అంత దేవుడు ఈ వేదార్థం ఎందుకుది ఇది ఒక పెద్ద సమస్య అసలు ధర్మం ఏమిటంటే మీరు బతికుండగా సేవ చేయాలి వెళ్ళి వెళ్ళాలి సేవ చేయాలి వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మీరు మీ చేతిలో ఉన్న లోభం ఉండకూడదు ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయాలి చచ్చిపోయినప్పుడు ఏది చేయటం అవసరమో చేయాలి అంతేగాని బతుకున్నప్పుడు ఆ దరిదాపులకు వెళ్ళడం మానేసి చచ్చిపోయిన తర్వాత వెళ్ళి అంతా దేవుడు కాలం వచ్చినప్పుడు ఎవరు ఆగుతారు అని ఇలాగంటే అర్థం పర్థం లేని తలా తోకాలేని వేదాంతం మాటలు చెప్తే అది తెరిగితేటలు అనిపించకూడదు లేకపోతే శ్మశానం దాకా వెళ్ళొచ్చి స్నానం చేసి అప్పుడు భోజనం చేస్తే అబ్బా ఎంత ఘనకార్యం చేశాను నేను ఈవేళ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను లంచ్ స్కిప్ చేశాను శ్మశానానికి వెళ్ళొచ్చి తడిబట్టలతో స్నానం చేసి వచ్చాను ఎంత ధర్మం చేశానంటే వయసానహీ హతికుండగా సేవ చేయటం స్వధర్మం అవుతుంది నైమిత్తికం ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా అనారోగ్యం చేస్తుంది సేవ చేస్తారు ఏదో మందు మొక్క ఏదో ఏర్పాటు చేస్తారు దీనికి నాకు ఫలం ఏమిటని ఆలోచిస్తారా ఆలోచన సహజంగా చేస్తారు కాబట్టి నిత్య నైమిత్తికములు వీటికి స్వధర్మములు అని పేరు వాటిల్లో ఉంటాడు స్వధర్మేషు వర్త మానస్య స్వధర్మాచేషు కర్మసు వర్తమాన సెవాటిల్లో ఉంటాడు అవి చేస్తుండగా సిద్ధి అసిద్ధి రెండు ఉంటాయి సిద్ధ్య సిద్ధ్యోహ సమత్వ బుద్ధి ఇప్పుడు సంజావనం చేస్తాడు సూర్యుడికి అర్ఘం ఇస్తాడు ఇంకా దానికి సిద్ధి లేదు అసిద్ధి లేదు అదే సిద్ధి అదే అసిద్ధి దానివల్ల మనకి ఏమిటి అనేటువంటి ఆ ద్వంద్వ నిర్వచనం ఉండదు తండ్రికి సేవ చేస్తాడు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 తండ్రి ఇస్తాడో మాన్తాడో అది ఆయన ఇష్టం కాదండి ఇంత సేవ చేస్తున్నారు మీ తమ్ముడు అసలు దరిదోపలికి రాలేదు మీరే కదా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఒకసారి చెప్పండి ఆయనకి అవి ఇల్లు లక్ష వేరు మీద రాయిపోలేండి అది భార్య అన్నా కూడా వద్దు మనకు అసలు అదేం వద్దు నటిం చూసు ఇస్తారో మానుతారో అది వారి ఇచ్చ అది మన మన ప్రమా మన ప్రమేయం ఏం లేదు దాంట్లో సిద్ధ్య సిద్ధ్యో సపోజ్ మరణం వచ్చిందనుకోండి ఈ చచ్చిపోయేదో వారం రోజుల ముందు చచ్చిపోయి ఉండాల్సింది ఈ డబ్బేనా కలిసి వచ్చేది అలా డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఫలితం దక్కలేదు చచ్చిపోయాడు మనిషి డాక్టర్కి డబ్బు వచ్చేసాం ఈ అందులో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇటువంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి గవర్నమెంట్ అయితే పర్లేదు కానీ కార్పొరేట్ హాస్పిటల్లో ఏమవుతుందంటే మనిషి చచ్చిపోతాడు బిల్లు వెయిట్ చేస్తూ బిల్లు చాలా హెవీగా ఉంటుంది వాడు మనిషి వీళ్ళు వెళ్ళేప్పుడే చచ్చిపోతాడు ఆ బిల్లులో వీడు ఏమంటాడంటే లాస్ట్ మినిట్ రిసస్సికేషన్ ఎఫర్ట్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అని వేస్తాం అది వీడికి పై ప్రాడమ్ అయిపోతుంది ఏమిట్రా నువ్వేమి చేసావు వై షుడ్ ఐ పే తీసుకుంటే షుడ్ పే ఇట్ లాభం ఏమిటి లాభంతో సంబంధం లేదని మేము చేసాం ఆయన రాయధానం లేకపోతే మేమేం చేస్తాం అని వాడు మొత్తం బిల్లు అంతా పే చేసేదాకా వాళ్ళు బాడీ ఇవ్వరు ఈ కార్పొరేట్ హాస్పిటల్ పీపుల్ ఉంటారే వాళ్ళు చాలా ప్రేమగా మాట్లాడుతారు టిప్ టాప్గా ఉంటారు బట్ యూ హ్యావ్ టు పే పేమెంట్ విషయంలో ఏ బహుమాటం ఉండదు చాలా కరాఖండిగా ఉంటాయి సో వీడేమంటాడంటే మనిషి ప్రాణము దక్కలేదు డబ్బుకు డబ్బు పోయే అని ఈ విధంగా మనుషులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కారణం ఏమిటంటే అసిద్ధి అసిద్ధ సమోభూత్వ ఒకప్పుడు మనకు అనుకూలం అవుతుంది ఒకప్పుడు ప్రతికూలం అవుతుంది రెండింటి ఎందు సమత్వ బుద్ధితో ఉండటం చేతకాక కాబట్టి అది నేర్చుకోవాలి ఇదంతా కౌశలం అంటే అర్థం ఏమిటంటే ఈశ్వరార్పితచేతస్తయా అది ఒకటే పదం చేతహాతయా కాదు ఈశ్వరే అర్పితేత ఈశ్వరార్పితేత వేదా లాగా సో ఈశ్వరార్పితేత భావ ఈశ్వరార్పిత చేతస్త మాలాగా చేతస్త్వం అను కూడా అనవచ్చు చేతస్త భావస్తత్వం ఆర్తత్త తయా ఈశ్వరార్పిత చేతస్తయా ఏ సంస్కృతం ప్రౌఢంగా ఉంటుంది భాష్యకాలంలో సంస్కృతం ఏ ప్రథమ అద్వితీయ సంస్కృతంలాగా కాదు కొంచెం దిట్టంగా ఉంటుంది అంటే ఈశ్వరుని ఎందు అర్పించబడిన మనస్సుని కలిగి ఉండే స్థితి చేత అని అర్థం వీడికి ఆ రకమైన సమత్వ బుద్ధి ఎలా వచ్చిందంటే వీడి మనస్సు ఎప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో ఉంటుంది తండ్రికి సేవ చేస్తున్నాము అంటే ఈశ్వరుణ్ణి అర్చిస్తున్నాము తల్లికి సేవ చేస్తున్నామంటే ఈశ్వరార్చన అంతా ఈశ్వరార్పణమే దీంట్లో సిద్ధ అసిద్ధ మందే ఉందండి ఈశ్వరుడు చూస్తాడు లాభము నష్టము అనే ప్రసక్తే లేదు ఆ విధంగా వీడు కర్మ చేస్తాడు ఆఖరికి సేవ ఆఖరికి మీకు శ్రమ తప్పదు ధనం ఖర్చు తప్పదు కానీ చాలా శ్రమపడి మూలంద డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత వీడు నిర్మలంగా ఉంటాడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇంకొకడు చాలా కష్టపడి మూలంద డబ్బు ఖర్చు పెట్టి బెండ పెట్టుకుని మనస్సంతా పారు చేసుకుని తన్ను తిట్టుకుని చచ్చిపోయిన వాడిని తిట్టి దేవుణ్ణి తిట్టి కష్టపడుతూ ఉంటాడు ఎవడు నేర్పరి ఎవరు తెలిసిపోయింది స్పష్టంగా కాబట్టి వీడు స్వధర్మానుష్ఠానము ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన వాడు చాలా కష్టపడిపోతాడని ఫలకాంక్షతో చేసేవాడు సుఖపడతాడని మీరేమనుకోద్దు అలాగే ఉండదు నిజానికి ఫలతృష్ణతో చేసేవాడే పెనుభారాన్ని మోస్తూ ఉంటాడు కాబట్టి సో పాయింట్స్ అనమాట 1 స్వధర్మానుష్ఠానము టూ ఆచేసిది చేసేది కూడా ఈశ్వరార్పణ బుద్ధి త్రీ సిద్ధి అసిద్ధుల ఎందు సమత్వ బుద్ధి ఫోర్ కామ్యకర్మలకు వీలైనంత దూరంగా ఉండుట ఫైవ్ అధర్మమును సుతరాను పరిత్యజించుట కాబట్టి ప్రాయశ్చిత్తాలతో సంబంధమే లేదు మనిషి తేలిక ఇది నేర్పరితనం ఇలాగ ఎవడైతే బతుకుతాడో వాడే యోగి అదే కౌశలము అదే నేర్పు కుశల భావ అదే అంటున్నారు శంకరులు తద్ది కౌశలం ఎత్ బంధస్వభావా కర్మాణి సమత్వబుద్ధ్యా స్వభావాత్ నివర్త్యే అదండి కౌశలం అంటే నేర్పంటే అది తద్ది కౌశలం ఎది ఎత్ ఏదంటే కర్మాని కర్మాణి బంధస్వభావాన్యపి కర్మలు స్వతహాగా బంధించే స్వభావం కలవు అయినా కూడా వీడు కర్మలని సమత్వ బుద్ధితో చేస్తాడు దాంతో స్వభావాత నివర్త్యంటే ఈ సమత్వ బుద్ధి యొక్క అంటే కర్మయోగ బుద్ధి యొక్క మహిమ చేత దాని యొక్క ప్రభావం చేత కర్మలకుండే స్వభావము వాటికి లేకుండా పోతుంది అంటే అవి బంధించడం మానేస్తాయి నేను ఒక డాక్యుమెంట్లో ఏదో చూసాను డెనిస్ ది మెనెస్ అని ఏదో టీవీలో దీంట్లో చూశాను ఫ్లైట్లో ఎక్కడో చూసాను వెరీ ఇంట్రెస్టింగ్ నిజానికి డెనిస్ ది మెనెస్లో యాక్ట్ చేసిన ఆయన ఆ ఒక ఆయన ఆ డెబ్బైలో ముసలా ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన యాక్ట్ చేస్తారు ఓ రోజు పెన్సిల్వేనియాలో ఎక్కడో ఒక కాఫీ తగ్గుతున్నాను ఏదో రెడ్మన్ అనే ఒక షాప్లో ఇతను వచ్చి నా ఎదుర్కొన్న కూర్చొని కాఫీ తగ్గుతున్నాను కొంచెం దూరంలో ఈ డెనిస్ట్ మెనిస్ట్లో యాక్ట్ చేసిన హాలీవుడ్ స్టార్ కాబట్టి ఉంటే నా పక్కన ఒక ఆయన ఉన్నారు నేనున్న ఐ నోట్ అర్జెంటు అంటే హౌ యు నో హీ వాజ్ ఇన్ఏ ఇన్ ఏ వెరీ నైస్ పిక్చర్ అంటే ఓ అలాగా బాగానే గుర్తుపెట్టారు ఐ వాంట్ టు సే వర్డ్ టు హిమ్ అంటే వై నాట్ గో అండ్ టు హిమ్ సో నేను అంటే నాకు మొహమాటం ప్రోత్సాహం చేస్తే కానీ ధైర్యం ఉండదు కదా కొత్త ప్లేసు నేను వెళ్ళి హలో హౌ యూడు అని నేను మాట్లాడాను ఐ రిమెంబర్ యూ ఐ సా యూ అండ్ ఐ అప్రిషియేట్ యువర్ యాక్షన్ తీసుకుంటారు ఆయన పాపం చాలా సంతోషించారు ఎనీవే దాంట్లో ఏమవుతుందంటే ఓ కుర్రాడు ఉంటాడు ఓ దొంగ ఉంటాడు ఈ దొంగ ఏం చేస్తాడంటే పగ్గాలు తీసుకొచ్చి ఆ కుర్రాడికి శుభ్రంగా కట్టేస్తాడు కట్టేసి అంటాడు ఇప్పుడు నువ్వు ఇంకెలా బయటపడతావో చూస్తాను నేను అంటాడు అంటే ఈ కుర్రాడు అంటాడు అబ్బాయి నీ కట్టడం నీకేం చేతున్నావు అనో చూడు అని ఇలా ఇల్ల అని దాళించి బయటకు వస్తాడు బయటకు వస్తే ఈ దొంగకు అలవాటు వస్తుంది ఏమిట్రా ఇంత కష్టపడి కడితే నువ్వు ఇలా వచ్చేసావు అంటే అది ఎలాగ మరి బయటికి రాలేని విధంగా ఎలా కట్టాలి అని అడుగుతాడు అడిగితే ల్యాండింగ్ చూపిస్తా అది వీడి చూపిస్తాడు వారికి ఐ విల్ టీచ్ యూ అని ఆ కుర్రాడు వీడిని ఇది ఎలా కట్టు ఆ కట్టు ఇప్పుడు ఇది మూడేయి ఆ మూడేసా ఇప్పుడు ఏం చెప్పాం ఇది పైకి తీసి మూడే అని వేయించి ఆఖరికంటాడు నవ్వు యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అంటాడు ఈ కుర్రాడు అంటే ఇంక వాడు రాలేడు సో వీడు కట్టేడు తాళేసి వాడు కట్టాడు కానీ వాడికి నేర్పరితనం లేదు వీడికి నేర్పరితనం వాడికి ఆ కుర్రాడికి డెనిస్ అని పేరు అదే కౌశలం అంటే సో ఇక్కడ కూడా కర్మలకి బంధించే లక్షణం కానీ బంధం లేకుండా బయటపడిపోతాడు మరి అది నేర్పరితనమా కదా అది కౌశలం తస్మాత్ సమత్వ యుక్తో భవత్వం కాబట్టి నీవు ఆ సమత్వ బుద్ధిని సంపాదించుకో ఆ సమత్వము అనేది అసలు మీరు గమనించడం లేదో లోక వ్యవహారం చూసిన ఆ తర్వాత రెలిజియస్ వ్యవహారం అంటే కర్మకాండకి సంబంధించిన వ్యవహారం చూసినా కూడా ఆ రెండింటి ఎందు వైషమ్యమే ఉంటుంది లోక వ్యవహారం ఎలా ఉంటుంది డబ్బు ఉందండి డబ్బు రావాలా పోవాలా రావాలి పోకూడదు అవునండి తర్వాత సుఖము దుఃఖాల్లో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 వైదిక కర్మకాండలోకి రండి రిలీజియస్ వ్యవహారంలోకి రావాలి రండి పుణ్యం కావాలి పాపం అక్క ఉండకూడదు ఈ గ్రహం కావాలి ఆ ఉండకూడదు ఈ నక్షత్రం కావాలి ఏమంటే భరణి నక్షత్రం కావాలి అభిబే వద్దండి మూల కావాలి అబే వద్ద్దండి మరి ఏం కావాలండి పూర్వాభాద్ర కావాలండి ఉత్తరాభాద్ర కావాలండి ఏదో ఈ నక్షత్రం కావాలి ఆ నక్షత్రం వద్దు ఏమంటే మీకు తిథి ఏం కావాలండి మాకు పంచమి కావాలండి నేను పోనీ షష్ఠి తీసుకోండి అబ్బా షష్ఠం పంచమి కావాలి షష్ఠి సోమవారం కావాలి బుధవారం కావాలి మంగళవారం ఏమిటండీ ఇలా ఎంతకాలం ఉండే ఏదో ప్రారంభంలో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు పర్వాలేదు ఎంతకాలం అయితే మనం మీ వేదాంతం ఏమిటి తద్విద్వాన్ పుణ్య పాపే విధూయ నిరంజన పరమం సామ్యము పైతి అని మంత్రం ఉంటుంది ముందుకోపని తద్విద్వాన్ ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు పుణ్యపాపే విధూయ నామరూపే విహాయ విధూయా అన్నట్టుగా పుణ్యపాపాలని రెండింటినీ కూడా వదిలిచే దులిపేసుకుంటాడు విధూయా అంటే దులిపేసుకోవటం ఆ తెలుగు పదం వేస్తేనే అర్థం వస్తుంది లేకపోతే రాదు దులిపేసుకోవడం అంటే ఎవరు కొంతమంది ఎలా ఉంటారంటే ఫ్రీ ఫ్రీగా ఉంటాడు ఒకడు ఆ ఫ్రీడమ్ని చూడలేరు ఫ్రీడమ్ అని చూడలేరు వాళ్ళంతే చూడలేక దులిపేసుకుని వెళ్ళిపోతున్నాడు అని వాడి మీద కక్ష పెట్టుకుంటాను చూడండి ఎలా దులిపేసుకుని వెళ్ళిపోతున్నాడు నువ్వు దులిపేసుకోయా నీళ్ళు ఎవరు దులుపుకోతున్నాడు నువ్వు దులిపేసుకో నేను వెళ్ళిపోతున్నాను సార్ ఎవరంటే అలా దులిపేసుకుని వెళ్ళిపోతున్నారు ఏంటంటే నేను ఎవరిలో కంప్లైంట్ చేశారు నేను నువ్వు దులిపేసుకో ఎందుకు ఇంకా అలా పట్టుకుని వెళ్ళాడుతావు కాబట్టి కానీ వాడు దులుపుకోలేడు ఎందుకు దులుపుకోలేడు రాగద్వేషాలు ఉంటే ఏం దులుపుకుంటాడండి దురుపుకోవడం అంటే రెండు పోతాయి పుణ్యం పోతుంది పాపం పోతుంది శుభం పోతుంది అశుభం పోతుంది లాభం పోతుంది నష్టం పోతుంది రెండు పోతాయి సో పుణ్య పాపే విధూయ రెండి దురిపేసుకుని నిరంజన ఏ లేపము లేపమంటే అతుక్కోవడం సో ఏ లేపము లేకుండగా తామరాపు మీద నీటి పొట్టుకు ఏ లేపము ఉండదు ఆర సారీ తామరాకుకి మురికి నీళ్ళలో ఉండే తామరాకు బ్రహ్మహోత్రం ఎవాహస ఏ లేపము లేకుండగా మరి వాడు ఏమవుతాడు పరమం సామ్యముపైతి సర్వోత్తమైనటువంటి ఆ సమత్వాన్ని పొందుతాడు సమత్వం అంటే బ్రహ్మానర్థం ఇప్పుడు రావణాసురుడి బొమ్మ రామ రాముడి బొమ్మ మనం చెప్పారు కదా మీకు రామ రాముడి బొమ్మ రావణాసురుడు బొమ్మ ఉందే ఈ పరమం సామ్యముపైతి వీటికి రెండూ ఒకటే వీడికి రెండూ బంగారమే కాదు రెండూ సంచిలో వేసుకుంటాడు కాదు నువ్వు ఒక్కటే వేసుకోండి అయితే బరువు ఎదురే ఎక్కువరా రావణుడు బరువు ఎక్కువ అదే సంచిలో వేసుకుంటాడు అదే అదే రాముడు వదిలిపెట్టి రావణ్ణి పట్టుకో రాముడు మా దగ్గర ఎప్పుడూ ఉండి వాడే గురించి చెంత కొంచెం బంగారం ఎక్కువ ఉన్నదేదో చూసుకోవాలి కానీ గురించి ఏమిటి చెంత రాముడు దూరంగా ఉంటే కదా అసలు రెండు రావణాసురుణ్ణి వేసుకుంటాడు ఒక పురుష విగ్రహము స్త్రీ విగ్రహము ఉన్నది ఏమన్నా ఇది మగ బొమ్మ ఇది ఆడది బొమ్మ అన్నారు నాతో నేనన్నాను మొగ ఆడే మాట మాట్లాడతావా ఏమిటి మగ ఏమిటి ఆడ ఏమిటి అది చేశారు ఆ విగ్రహాలు అచ్చుడు బంగారంతో చేశారు ఇప్పుడు నువ్వు చెప్పు బంగారం మొగదా ఆడదా చెప్పు అవును బంగారంలో మగా లేదు ఆడలేదు మగ బంగారం ఆడ బంగారం అలా ఏమైనా ఉందండి లేదు దాంతో విగ్రహం చేస్తే ఇది మొగ విగ్రహం ఆడ విగ్రహం అని ఉంది కానీ బంగారంలో మొగ లేదు ఆడని బ్రహ్మంటే పరమం సామ్యం నువ్వు దేని నీవు ఇటు అటు అని ద్వంద్వని దాని ఎందే ఒక్క అడుగు నువ్వు పైకి వేస్తే ద్వంద్వం లేదు పరమం సామ్యము పైకి బంగారంలో ఎలాగైతే మొగా ఆడ అనే భేదము మెర్జైపోయి ఒకటే అయిపోయాయి రాముడు రావణుడు అనే భేదము రాముడు కావలసిన వాడు రావణ్డు అక్కర్లేదు హీరో వెలన్ భేదము మెర్జైపోయి ఒకటే అయిపోయాయో ఆ విధంగా ఈ ఆత్మస్వరూపంలో పుణ్యపాపములు శుభదుఖములు శుభాశుభములు అన్నీ కూడా మెర్జైపోయి దీని నిర్వచనమే లేకుండా పోతుంది ఆపోజిట్స్ యొక్క నిర్వచనం లేకుండా అయిపోతుంది పరమం సామ్యము పైతి వాడికి పిశాచం వచ్చినా వేద బ్రాహ్మణుడు వచ్చినా ఇద్దరేళ్ళు పరబ్రహ్మణ్ చూస్తాడు కొక్కొచ్చిన నక్కొచ్చిన ఆవు వచ్చిన గేదొచ్చిన అన్నిటి ఎందు పరమేశ్వరుణ్ణి చూస్తాడు విలం వచ్చిన హీరో వచ్చిన ఇద్దరు ఎందు ఈశ్వరుణ్ణి చూస్తాడు పురుషుడు వచ్చిన స్త్రీ వచ్చిన ఇద్దరు ఎందు ఈశ్వరుణ్ణి చూస్తాడు శనిగ్రహము గురుగ్రహము రెండింటి ఎందు ఈశ్వరుణ్ణి చూస్తాడు మూలా నక్షత్రము శ్రవణ నక్షత్రం రెండింటిలో ఈశ్వరుణ్ణి చూస్తాడు పుణ్యాత్ముడు పాపాత్ముడు అందరిలో ఈశ్వరుణ్ణి చూస్తాడు బ్రాహ్మణుడు అబ్రాహ్మణుడు ఇద్దరు ఏందో ఒకే పరమేశ్వరుణ్ణి చూస్తాడు ఇండియా వాడు అమెరికా ఒకే ఈశ్వరుణ్ణి చూస్తాడు పరమం సామ్యము ఇం మడి పాచి రెండింటిదో ఒక ఈశ్వరుణ్ణి చూస్తాడు పరమం సామ్యము ఇతం పరమ సామ్యాన్ని పొందేస్తాడు వాడికి ఈ ద్వంద్వాలు వాడి దగ్గర పనికిరావు అది అల్టిమేట్ జ్ఞానం అది ఆ స్థితికి మనిషి కేర్ఫుల్గా ఎదగాల్సి ఉంటుంది అంతేగాని ఆ ద్వంద్వాలను అలా కొట్టుకు కూర్చుంటే ఎప్పటికి ఎదిగారు ఎదిగి ప్రసక్తే లేదు ద్వంద్వాల భారంతో కృంగిపోతాడు తప్పిస్తే వీడు పైకి ఎదగలేడు కాబట్టి ఆ నేర్పు యోగ కర్మసు కౌశలం ఆ నేర్పు అన్నది అది జ్ఞానికి ఉంటుంది నువ్వు స్థితిలో ముందుకు వెళ్ళవలసినది తర్వాత శ్లోకం కర్మ జంబుద్ధియుక్తీ ఫల మనీషిణ జన్మబంధవి నిర్ముక్త పదం గనామయం పదం గచ్చంతి ఇది ఒక వైదిక ప్రయోగం పదమును పొందుతారు పదము అంటే మీరు పొందటానికి కృషి చేసి కష్టపడి సంపాదించినటువంటి ఉన్నత స్థానానికి పదము అని పేరు దీన్నే అప్పుడప్పుడు పదవి అని అంటారు ఇప్పుడు ఒకడు మంత్రి పదాన్ని పొందాడు అనమాట మంత్రి పదవిని పొందాడంటే పదాన్ని పొద్దు దానికి ఏం చేయాలి ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలి లంచాలు ఇవ్వాలి అబద్ధాలు చెప్పాలి తప్పు ప్రామిస్ అన్ని ఇగో తెలంగాణ వచ్చేస్తుందన్న ఇవేవో చాలా చేయాలి అవన్నీ చేసి ఎమ్మెల్యే అవ్వాలి ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు ఇంక ఈ ఓటర్స్ని వదిలిపెట్టేచ్చు ఇంకా వాళ్ళ మొహం చూడాల్సిన అవసరం లేదు వాటిని వదిలిపెట్టేసి అక్కడ పైరవీ నాయకులు ఉంటారు ఆ చీఫ్ మినిస్టర్ గారు చెవిలో కొసరుగుసరాడివాడు ఎవడో ఉంటాడు వాడిని పట్టుకోవాలి వీడిని పట్టుకోవాలి ఆఖరికి అవసరం అయితే చీఫ్ మినిస్టర్ గారి డ్రైవర్ను కూడా వెళ్ళి కాల్ పట్టుకోవాలి పట్టుకుని అరే మన పేరు ఆ లిస్ట్ ఆఫ్ మినిస్టర్స్లో ఉందో లేదో చూసుకోవాలి ఆఖరికి వచ్చింది అవసరమైతే బెదిరించాలి ఇదిగో నువ్వు కనుక నన్ను మినిస్టర్ చేయకపోతే మా వాళ్ళు పది మంది ఉన్నారు జాగ్రత్త కాసుకో అనాలి లేకపోతే కోటో రెండు కోట్లో భారవాలి లోపాయి కాగా ఇగో కోటి రూపాయలు నేను ఇస్తాను నాకు మినిస్టర్ ఇస్తే అనాలి ఏవో చాలా చేయాలి చేసి వీడికాళ్ళు వాడికాళ్ళు పట్టుకునే ధర్మం అధర్మం అన్నీ చేసి చేసి ఈ లోపల పూజలు ఏవైనా చేయించాలి జ్యోతిష్ కూడా హోడు ఉంటాడు వీళ్ళకి ఈ మంత్రులు వెనకాల వీడు జ్యోతిష్ కూడా ఉంటాడు ఒక్కొక్క మినిస్టర్కి ఒక్కొక్కడు ఉంటాడు వాటితో చెప్పి అక్కడ వాడు పూజలు చేయిస్తూ ఉంటాడు సో జపాలోకి చేస్తూ ఉంటాడు వాడేదో చేయించే వాడు చేయిస్తాడు అమ్మగారు చేయించే అమ్మగారు చేస్తూ ఉంటారు ఆఖరికి మొత్తానికి మంత్రి పదవి దొరికింది దాన్ని పదం గెచ్చి పదమును పొందినారు ఇది లౌకిక పదం ఇంకా స్వర్గం పదం గెచ్చంతి అది పదమే స్వర్గ పదమును పొందారు వైకుంఠ పదమును పొందారు ఆ పదశం ఆ పదం అని ఎందుకు వచ్చిందంటే పద్యతే ఇది పదం కష్టపడి కృషి చేసి పొందబడేది గనుక పదం సరే ఇప్పుడు ఈ కర్మయోగము ఆత్మజ్ఞానము దీనివల్ల ఏమవుతుందండి పదం గచ్చంతి అంటే వీళ్ళు కూడా పదాన్ని పొందుతారు ఎటువంటి పదాన్ని పొందుతారు అనామయం పదం గచ్చంతి ఆమయం అంటే ఉపద్రవం ఉపద్రవం ఉపద్రవం అంటే తెలుసు కదా ఇంకో ఆ పదం ఇంకా ఆ పదాన్ని రిప్లేస్ చేసి పదం ఇంకోటి ఉండదు ఉపద్రవం అలాంటి శంకర్లే రాశారు ఆ పదే అది గుర్తుడాకు సో ఆయన అన్నమాట అయి ఉంటుంది సో ఉపద్రవము లేని పదమును పొందును ఇప్పుడు మీరు చెప్పండి మంత్రి పదవి అది ఉపద్రవం ఉన్న పదవా లేని పదవా ఉన్న పదవా అండి అన్నీ ఉపద్రవాలే ఒక ఆయన డిఎంకే ఒకప్పుడు డిఎంకేని డిఎం సెంటర్లో ఏదో ఉంది కాంగ్రెస్ అనుకుంటా డీఎంకే వాళ్ళు పది ఎంపీలు ఉండేవారు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 ఆయన మధురైలో ఉన్నాడు ఆ పద్దెనిమిదో రోజు మధురైలో ఉండగా ఎవడో చెవిలో గుసిగాడు వచ్చి ఏమని చెప్పారంటే యు ఆర్ నోమోరే మినిస్టర్ అని చెప్పాడు యు ఆర్ నోమోరే మినిస్టర్ అని చెప్పేపటికి ఆయన బయటకు వచ్చేప్పటికీ ఆ కారు తీసేశారు అక్కడి నుంచి ఆ కారు లేదు ఇంకా ఆ బందోబస్తు ఉంటుంది చూడండి అది లేదు కలెక్టర్ గారు అంత దాకా ఈయన వెంట తిరిగిన వాడు ఆ కలెక్టర్ ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఇంకేమో కొన్ని ఉంటాయి ఈ ఎక్స్ మినిస్టర్ చుట్టూ ఆయన ఎందుకు ఆయన కంప్లైంట్ చేశారు ఏమనంటే ఇవన్నీ ఎందుకు తీసేశారు హౌకన్ యూ డూ దట్ సార్ యు ఆర్ నోర్ ఏ మినిస్టర్ ప్లీజ్ అండర్స్టాండ్ గవర్నమెంట్ ఈ అధికారాలు ఇలాగే ఉంటాయి యు ఆర్ నో మోర్ ఏ మినిస్టర్ అంటే మినిస్టర్ కాకపోతే ఢిల్లీ మీరు ఢిల్లీ వెళ్ళాలంటే మీ సొంత ఖర్చుల మీద వెళ్ళండి అంతే యూఆర్ నోమోర్ ఏ మినిస్టర్ అందులో ఎందువల్లంటే ది గవర్నమెంట్ వాజ్ డిస్మిస్డ్ అదేదో రాష్ట్రపతి పాలన ఏదో వచ్చి గవర్నమెంట్ ఎగిరి తక్కుపోయింది అంతే పోయింది అంతే యూఆర్ నోమోర్ ఏ మినిస్టర్ సో ఈ విధంగా పద్దెనిమిది రోజుల కోసం ఈ డిఎంకే పార్టీ వెళ్ళే సపోర్ట్ ఎందుకు వచ్చింది రాని ఇది ఉపద్రవం లేని స్థానము లేదు స్వర్గానికి వెళ్ళారనుకోండి ఉపద్రవం ఉందా లేదా ఏ ఉపద్రవం లేకపోయినా మీకంటే ఎక్కువ భోగాలను అనుభవించి వాడు పక్కన ఉంటాడు అదే పెద్ద ఉపద్రవం సాతిశయత్వము అని దాన్ని దోషం కింద చెప్పారు ఇప్పుడు మీకు ప్లేట్లో మంచి ఫస్ట్ క్లాస్ ఫుడ్ ఇచ్చి మీరు నోట్లో పెట్టుకుని తినబోతుంటే పక్కవాడికి ఇంతకంటే బెటర్ ఫుడ్ ఇస్తే మీకు ఎలా ఉంటుంది ఏమంటారు ఏమిటండి ఈ పంక్తి భేదం ఏమిటండి ఏం దురన్యాయం అని చెప్పేసి ఇది నోట్లో రుచి లేకుండా అయిపోతుంది కాబట్టి సాతిశయత్వం అని ఒక దోషం అది మీరు కావాలంటే పోవాలంటే పోదు వైరాగ్య నిష్ఠుడికి ఉండదు ఆ దోషం కానీ సంసారంలో ఉండేవాడికి పోవాలంటే పోదు అది అది వచ్చేస్తుంది ఎందుకంటే వీడు ఎంతసేపు ఫలం వాడు బేరీజు వేసుకునేవాడికి ఈ అసూయ ద్వేషము ఇటువంటి అసంతృప్తి ఈ లక్షణాలు పోవు ఈ సామ్య బుద్ధిలో ఉన్నవాడికి పర్వాలేదు కానీ కాబట్టి వీడు స్వర్గానికి వెళ్ళిన ఉపద్రవం తప్పదు సో ఇంద్రుడు ఒకసారి పల్లకిలో వెళుతున్నాడు ఈ కథలో మీరు వినుంటారు ఆ కథల్లో మెసేజ్ తీసుకోవాలి ఉరికే చేదస్తంగా పెట్టుకోకూడదు కథలో పల్లకిలో వెళ్తుంటే సప్తరుషులు అటు అటుకేసి వెళుతున్నారు ఈయన దిగిన దండం పెట్టాలి వాళ్ళకి కానీ ఈ దీన్ని దండం పెట్టలేదు ఆ తర్వాత చూద్దాం వీళ్ళు ఎప్పుడు ఉండి వాళ్ళే కదా అని వెళ్ళిపోయి వెళ్ళిపోతే వేళలో ఒక ఆయనకు ఒళ్ళు వండి నీ ఇంద్ర పదవి జారిపోవు కాక అని చెప్పించాడు అవి మీది పోయిందే ఇంద్రుడు అయింద ఈ విధంగా వైకుంఠం వెళ్ళినా ఇదేనండి వైకుంఠం వెళ్ళ జేవిజీవులకి ఏమైంది జేవిజీయులు అని ఉండేవారు వాళ్ళు వైకుంఠంలో ద్వారపాలకులు విష్ణువు యొక్క ద్వార దగ్గర కాపలా కాస్త ఓసారి శనత్కుమారుడు అటికేసి వెళ్ళాడు వెళ్తే ఆగంటే ఏమిట్రా నువ్వు నిన్నాగమంటావు నేను విష్ణువుని దర్శించడానికి వస్తే నిన్నాగమని అంత వాడు పోయేవా ఇలాగంటే వైకుంఠంలో ఉండడానికి వీల్లేదే వైకుంఠం అంటే అది సత్వగుణం కాదే రజోగుణం కాదే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అసలు నువ్వు రజోగుణ ప్రధానుడు గనుక రాక్షసుడు వైపుట్టు అని చెప్పి చెప్పించాడు వీడు అక్కడి నుంచి పడిపోయే హిరణ్య ఆకర్షపుడుగాను పుడతాడు హిరణ్యకర్షపుడు హిరణ్యాక్షుడు అయ్యా విష్ణువు యొక్క ద్వారం దగ్గర కాపలా ఉండేటువంటి జయ విజయులకి దిక్కు లేదు మీకు నాకు చెప్పిదేమిటి ఉపద్రవము లేని స్థితి లేడు అసలు కానీ వర్ణిస్తే అనామయం పదం గచ్చే అదే ఆత్మజ్ఞానము మోక్షము అంత గొప్పది ఆత్మజ్ఞానం దాన్ని పొందాలి దాన్ని పొందడం అంటే ఏదో తెలుసు అండి జన్మబంధ వినిర్ముక్త పుట్టుటే బంధం ఎందుకంటే పుట్టితే చావడం మధ్యలో సుఖ దుఃఖాలు చేస్తే మళ్ళీ పుట్టడం ఈ బంధం నుంచి బయటపడిపోతారు సర్వాత్మ అంటే గీత బుద్ధిగ్రంథము బుద్ధిశాస్త్రం ఆ బుద్ధి గలవాళ్ళు బుద్ధి అంటే ఏమిటి సమత్వ బుద్ధి అదే కదా మరి ఇక్కడ టాపిక్ సమత్వ బుద్ధి గలవాళ్ళు వాళ్ళని మనీషిణ సమత్వ బుద్ధి కావాలి అంటే మనోవిజయం చేయాలి మనస్సు ఈష అంటే విజయం నియంత్రణ మనస్సుపై విజయాన్ని పొందిన వాళ్ళని మనీషిణ అంటారు మనిషి మనీషి కావాలి అని ఎవడో కథ అన్నాడు కాబట్టి మనస్సుపై విజయాన్ని పొందాలి మనస్సుపై విజయాన్ని పొందడం అంటే ఏంటండి మనస్సు ఎప్పుడూ కూడా రాగద్వేషాలని పుష్ చేస్తూ ఉంటుంది ఇది మంచి ఇది చెడు అంటుంది ఇది నాకు కావాలి ఇది అక్కర్లేదు అంటుంది స్వద్వంద్వాల్లో పడి కొట్టుకుంటూ ఉంటుంది అటువంటి మనస్సుపై విజయాన్ని సాధించాలి మనీషిణ హౌ టు గెయిన్ దట్ విక్టరీ వాట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ కర్మజం ఫలం త్యక్వ ఈ కర్మకి ఈ ఫలము ఈ ఫలం కావాలి కాబట్టి ఈ కర్మ చేస్తాను అనే హేళ చేసేస్తున్నాడు అన్నారు ఎందుకు ఆవేశంగా ఎందుకు చేస్తున్నాడంటారు ఫలమందల ఆవేశం వల్ల కర్మ ఎందు ఆవేశం వచ్చింది కర్మావేశం హేతు ఆవేశము ఫలావేశము గౌడపాదులు అంటారు ఎంతవరకు అయితే హేతు ఫలావేశం ఉంటుందో అంతవరకు సంసారం తప్పదు హేతు ఫలావేశం ఎప్పుడైతే హేతుఫల ఆవేశము తొలగిపోతుందో యావద్ధేతుఫలావేశేతుఫలోదయ నివృత్తే హేతుఫలావేశే హేతుఫలముల ఆవేశం తొలగిపోతే హేతుఫల సంసారం కూడా తొలగిపోతుంది అంటే కర్మ కర్మఫలం కర్మ కర్మఫలం ఫలావేశం కర్మావేశం కర్మావేశం ఫలావేశం చెక్ విడిచిపెట్టేసి మరి విడిచిపెట్టేస్తే ఇంకా కర్మ ఎందుకు చేస్తావు ఈశ్వరార్పణ బుద్ధ ఫలం గురించి ఏమిటి సమత్వ బుద్ధి మళ్ళీ భవతకు వచ్చేసింది కథ వీళ్ళు ఆ ఉత్తమ ఫలాన్ని పొందుతారు అవతారిక యస్మాత్ అదే అవతారిక ఎందువలనగా ఇది ఈ నేర్పు అని చెప్పారు ఇది నేర్పు దాన్ని నేర్పని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఎందువలనగా ఇదిగో ఇంతటి నిరుపద్రవమైన మోక్షాన్ని పొందుతారు కనుక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 బుద్ధియుక్తా హీ అని ఇంకేమో పదాలు వచ్చాయి కాబట్టి కర్మజంబనేది ఆ దూరంగా ఉండే ఫలంతో అన్వయించుకోవాలి వ్యవహితైన సంబంధ కర్మజం బుద్ధియుక్తా హి అని బుద్ధియుక్తాహ బుద్ధితో కూడున్నవాళ్ళు కర్మజం కర్మ నుండి పుట్టేదాని అలా అన్వయించద్దు కర్మజమును తీసుకెళ్లి బుద్ధియుక్తాహతోటి కాదు కర్మజమును తీసుకెళ్లి హీతో కాదు కర్మజమ్మును తీసుకెళ్లి దేంతో కలపాలి